తండ్రి దేవాన్ని పాపం కొందరు నెల సూత్రలు సూత్రం తండ్రి ఇంత మంచి అవకాశం మాకు అనుగ్రహించింది కొందరు నెల రచ మరి పొద్దున్న నుంచి ఇంత మంచి అవకాశం మాకు ఇచ్చింది ప్రభా మరి పొద్దున్న నుంచి కాపాడుతూ వస్తున్నారు తండ్రి ప్రభా ఎండ నుంచి వాన నుంచి మమ్మల్ని కాపాడుతూ కృతజ్ఞతలు సూతులు సోతున్నాం తండ్రి ప్రభా ఏసయ్యా నేను ఈ దినం చూడాలకి ఎంతో మంది ఉన్నారా ప్రభా వాళ్ళ శాంతిని సమాధానం దామని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా మరి మరిమే వాక్యం దానం చెప్పబోతుండగా ప్రభా నేను సూచించు గణపరి చోటకు నేను ఇంత మంచి అవకాశం భాగ్యము మాకు ఇచ్చి ప్రభ ఈనికి ఎంతో కృతజ్ఞతలు తండ్రి ప్రభా ప్రతి ఒక్క ప్రదర్శన సిస్టను దీవించి ఆస్వాదించండి కేబీపుణ్ ప్రదర్శన కోసం నాయన వేసే ప్రభా అందరూ మళ్ళీ తిరిగి ఆన్లైన్ పేర్స్కి రావాలి తండ్రి ప్రభా మరి ఒక ప్రాధాన్యం ఇచ్చే అప్పగిస్తూ ఏసుక్రీస్తున్నా మమ్మల్ని అడిగి పెడుకుంటున్నాం తండ్రి అమెన్ దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా ఏసయ్యా నానిలు వెళ్ళనిండి ఉన్నావు నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా సాగిలపడి నమస్కారము చేసేదా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము సాగిల సాగిలపడి నమస్కారము చేసేదా ప్రతి వసంతము నీ దయా కిరీటమే ప్రకృతి కళలన్నీ నీ మహిమను వివరించుని ప్రతి వసంతము నీదయారీతమే ప్రకృతి కలలన్నీ నీ మహిమను వివరించుని ప్రభువాని నే ఆరాధించేద స్తుతితి గీతాలతో స్తుతి గీతాలతో ప్రభువాణిన్నే ఆరాధించేద స్తుీతాలతో స్తుతి స్తుతి గీతాలతో అత్యున్నత సింహాసనము పై ఆసీనుడా దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా నా నిలు వెళ్ళనిండి ఉన్నావు నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా సాగిలపడి నమస్కారము చేసేదా నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా సాగిలపడి నమస్కారము చేసేదా పరిమలించుని నా సాక్ష జీవితమే పరిశుద్ధాత్ముడు నన్ను నడిపించున్నందుని పరిమళించుని నా సాక్ష జీవితమే పరిశుద్ధాత్ముడు నన్ను నడిపించు చున్నందుని నా సాక్ష జీవితమే పరిశుద్ధాత్ముడు నన్ను నడిపించు చున్నందుని పరిశుద్ధాత్మలు ఆనందించేదా హర్షధ్వనులాతూ పరిశుద్ధాత్మలు ఆనందించేదా హర్షధ్వనులాతూ హర్షధ్వనులాతూ అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా ఈస్యా నా నిలు వెళ్ళని ఉన్నావు నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా సాగిలపడి నమస్కారము చేసేదా పక్షిరాజువై నీ రెక్కలపై మోసివే నీవే నా తండ్రివై నా భాజతలురించి పక్షిరాజు వై నీర కలపై మోసి వే నా తండ్రి వై నాతలు భరించి వే యహోవ దేవా మహిమా పరాచద కృతజ్ఞతాసులతో కృతజ్ఞతాస్తుతులతో యహోవ దేవా మహిమా పరచద కృతజ్ఞతాస్తుతులతో సనముపై ఆసీనుడా దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా ఏసయ్యా నా నిలు వెళ్ళలింది ఉన్నావు నా మన సారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా సాగిల పడి నమస్కారము చేసేదా నా మన సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా సాగిల పడి నమస్కారము చేసేదా అలలియ చిత్తంబునిదేనయ్యా స్వరూపమీచు కుమారి సర్వ చిత్తంబునిదే నయ్యా స్వరూపమీచు కుమారి సారే పరశుదులకు దేవ మా ప్రియ పర్లోకుప్తండి నీకే స్థుతుల స్తోత్రమైన గొప్ప దేవ జీవం గల తండ్రి జీవాధిపతి సర్వనదుడ సర్వశక్తి సంపన్ను నీకు ఈ గడిచిన కాలం అంతా ప్రభావము సుదృష్టంగా కాపాడినైనా మీ కృపలో భద్రపరుచుకున్నారైనా తిరువంతం మీ సాయం చేతి ఓ ప్రభావ ఎండ స్వరం నుంచి మీరు మమ్మల్ని కాపాడి మమ్మల్ని ఎంతగానో బలపరిచిన గొప్ప దేవుడు ప్రభావ నీకే వందాలు అర్పించుకున్నమైనా సమస్త ఘనత మహిమ నీకే చెల్లిస్తున్నామైనా గొప్ప దేవ మీ కృపలో మరోసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నైనా ఓ గొప్ప దేవ తండ్రి నీకేంతో వంద మా హృదయాల ప్రభావ మా జీతాలను ప్రభ సరిజీవం ప్రాదిష్టమైనా నడిపించండి మీకు నూతనమైన పరిశుధాత్మ అభిషేకం పర్వకొప్ప జ్ఞానం గురించినైనా ఓ ప్రభావ పాడాలని నేను మహింపచ్చిన అయినా వాక్యం ద్వారా మాట్లాడండి మమ్మల్ని బలపరచండి ప్రభావ మీ నూతమైన పరిశుదాత్మ అభిషేకంతో నింపండి ప్రభ మా తలంపులు మా వాళ్ళైన సమస్యను కొట్టివేని ప్రభావ మీ ఆత్మ చేత మమ్మలు నడిపించిన అయినా హృదయంలోకి వచ్చి ప్రభావంతో మాట్లాడు ప్రభావ అని బలపొచ్చిన మీ ఆత్మతో అభిషేకించిన పరిశుధాత్మ చేత మీరు నడిపింపు అనలా ప్రభావ నైనా ఈ మీ ఆత్మ నడిపింపు లేకుంటే మేము బిడ్డల కాలేం ప్రోవ్వాగల తండ్రి మీకు పరిశుధాత్మతో మనం నింపని ప్రభావ హృదయాల మీరు ప్రభావ మాతో మాట్లాడిన ప్రవ వాక్యంలో సత్యమే గ్రహించేలాగన మా నింపని ప్రభావ మా హృదయాలు తెరవని మాతో మాట్లాడమని బలపర్చమని ప్రార్థిష్టం రాని త్వరగా నడిపించినైనా ప్రతి ఆటంకాలు కొట్టివేసినైనా ఈ నామాన్ని మయమే తెచ్చుకోమని ఏసు పరిశుద్ధ నామంలో ప్రార్థిష్టం తండ్రి ఆ మీన్ అలలియ ఎపిస్లకు పత్రిక నాలుగో అధ్యాయం నుంచి ఒక వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నాము ఎపిస్లకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము మొదటి వచ్చినాం ఈ యొక్క వాక్యం మనకు దేనికి సూచి సూచిస్తుందంటే ఏసు ప్రభులో మన ఐక్యత ప్రభులో ఐక్యత అంటే ఆయన శరీరంలో ఐక్యత కలవాలం అనే ఒక అంశం అంటే ఏసు ప్రభువులో మనం ఐక్యత కలిగి ఉండాల ఎందుకంటే ఆయన ఆయన ఆయన శరీరం దేవుని ఆలయం కాబట్టి మనమంతా ఆయన శరీరానికి సాదృశ్యం ఆయన మందిరానికి సాదృష్టం మనమంతా కాబట్టి మనం ప్రతి ఒక్కరూ ఒక్కొక్క అవయవమై ఉన్నాం మనమంతా కూడా కాబట్టి అందరూ ఐక్యత కలిగి ఉండాలనే విషయం ఇక్కడ మనకు జ్ఞాపకం చేయబడుతుంది అప్పు సెన్ పౌరుడు సంఘానికి ప్రభులో మనం ఐక్యత కలిగి ఉండాలా అనే విషయం చెప్తున్నాడు ఏ రీతిగా అన్నప్పుడు మనం అర్థం చేసుకోవాలా చూడండి కాబట్టి మొదటి వచ్చినాం కాబట్టి సమాధానం బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకున్నట ఎందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకరు సహించచ్చు చూడండి చూడండి మనము మనకు పిలుపు మన ఏర్పాటు మనం ఏ రీతిగా నిత్యం చేసుకోవాలా అనే విషయము ఇక్కడ మనం జ్ఞాపకం చేయబడుతుంది చూడండి అయితే ఈ కషయం పావులు ఎందుకు చెప్తున్నాప్పుడు ఇక మన అర్థం చేసుకున్న విషయం ఏంటంటే సమాధ మీరు సమాధానం అను బంధం చేత అంటే సమాధానం కూడా ఒక బంధం లాంటిది కాబట్టి సమాధానకి కర్త సమాధానము మీరు సమాధానం బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకున్నట ఎందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకరును సహించచ్చు చూడండి క్రైస్తవ జీవితంలో ఎలాంటి మనం ఆయన పిలుపులో ఉన్న వాలం ఆయన సేవలో ఉన్న వాలం మనము మన ఆత్మీయ జీవితంలో ఏ రీతిగా మనం జీవించాలా ఏ రీతిగా ప్రభులో మన ఐక్యత కలిగి ఉండాలా అనే విషయము ఇక్కడ మనకు చెప్పబడుతుంది ఎందుకంటే మనమంతా ఆయన శరీరం ఆయన ఆయనలో మనకు ఒక భాగం మనమంతా కూడా కాబట్టి అలాంటి దేవుని బిడలు దేవుని సంఘం ఏ రీతిగా ఉండాలా అనే విషయము ఇక్కడ మనకు జ్ఞాపకం చేయబడుతుంది సమాధానమైన బంధము చేత అంటే సమాధానం అంటే సమాధానంకు కర్త ఎవరు ప్రవే ఏసు ప్రవే సమాధానానికి కర్త కాబట్టి ఆ సమాధాన కర్త అని ఆయన బంధం అంటే ఏసు ప్రభు ప్రతి క్షణం సమాధానం కలిగి ఉండాల చూడండి కాబట్టి ప్రతి దశలో ప్రతి దాంట్లో మనం సమాధానం కలిగి ఉండాల అందరితో వాళ్ళ శత్రువైనా ఎవరైనా సరే మన ఆత్మీయ జీవితంలో కానీ సేవా జీవితంలో కానీ మన ఇరుగు పరుగు ప్రతి దాంట్లో కూడా సమాధానం అనే బంధం అంటే మన కలిగి ఉండాలంట అంటే సమాధానం కర్త మన ప్రభు కాబట్టి ప్రభువులో వాళ్ళని సమాధానం పరచుకోవాలా అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి ప్రతి ఒక్కరూ మనం సమాధానం పరుస్తున్నాం అంటే మన ప్రభు సమాధాన కర్త కాబట్టి నువ్వు కూడా సమాధానికి కర్తవి కాబట్టి అనేకులు నువ్వు సమాధాన పరచాలా అంటే వాళ్ళతో నువ్వు సమాధానం ఉండాలా తర్వాత ప్రభువులో సమాధాన పరచాలా అనేకులు ఇది సీక్రెట్ అన్నట్టు కాబట్టి మనం అందుకు పౌలు అంటున్నాడు మీరు సమాధానం బంధం చేత తర్వాత ఆత్మ కలిగించు ఐక్యత చూడండి ఆత్మ అన్నప్పుడు దేవునికి ఆత్మ పరిశుధాత్మ అభిషేకం మనకు చూడండి ఆత్మ కలిగించు ఐక్యత కలిగి ఉండాలంట చూడండి ఎవరైతే ప్రభు నమ్ముకొని స్వీకరించే ఉంటారో వాళ్ళు సమాధానం బంధంతో ఉండాలంట తర్వాత ఆత్మ కలిగించే ఐక్యత ఇవన్నీ మన ప్రభుకే సాదృష్యం అంటే ప్రభులో ఉన్న వాళ్ళు ఎట్లా జీవించాలా మనం ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం కాబట్టి ప్రతి క్షణము దేవుని ఆత్మనికి ఐక్యత కలిగి ఉండాల అంటే దేవుని ఆత్మలో నువ్వు ఏకత్వం కలిగి ఉండాలి అంటే ఆయన ఆత్మలను కలిసిపోవాలా పరిశుధాత్మ అభిషేకం ప్రభు మనకి ఎందుకు ఇచ్చినంటే ఆయనలో మనం ఐక్యత కలిగడానికి ఆయన మన హృదయంలో వస్తున్నప్పుడు ఆయన మనతో పాటు నివసిస్తూ మన హృదయంలో ఉండి మనతో మాట్లాడుతూ ఉంటాడు మనకి అనేకమైన విషయాలు చెప్తూ ఉంటాడు కాబట్టి మనం ఐక్యత కలిగి ఉంటాం అంటే దేవుని ఆత్మలో మనం పాలు ఆయన ఆత్మలో పాలు మనకు అనుగ్రించండి వాక్యం చేస్తాం మనం ఎందుకంటే మనం ఆద ఈ ఆత్మనే మనకు సంచకరుగులాగా ఉండడం అని కూడా ఉంది వాక్యం అంటే పశుధాత్మ అభిషేకం ఎంత ప్రాముఖ్యమైంది అనేది మనం మూడు వారాల నుంచి మనం అన చూస్తున్న వాక్యం అన్న చెప్తున్నాక ద స్పిరిచువల్ ద గిఫ్ట్ ఆఫ్ ద స్పిరిచువల్ అని చూడండి కాబట్టి ప్రతి క్షణము మనము ఆత్మ కలిగించు ఐక్యతను మనం కాపాడుకోవాలంటే ఎందుకు శ్రద్ధ కలిగి ఉండాలంట కాబట్టి శ్రద్ధ ఉండాలా కాపాడుకుంటే శ్రద్ధ ఉండాలా అంటే ఎవరిని కూడా మనం ఎప్పుడు కూడా కానీ ఆ దేవుని యొక్క నుంచి మనము పారిపోవటానికి వీల్లేదు ఐక్యత నుంచి తొలగిపోవడానికి వీల్లేదు కాబట్టి సమాధాన బంధము ఆత్మ కలిగించే ఐక్యత చూడండి ప్రతి క్షణం ఆయనతో మన సమాధాన పడి మన ప్రవేశ సమాధాన ఆయన మన ప్రతిమలో ఉంటే మనకు సమాధానం ఉంటది కాబట్టి సర్వ సంపూర్ణత ఆయనలోనే ఉంది కాబట్టి ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకోవాలంట ప్రతి చూడండి ఆత్మ కలిగించు ఐక్యత మన పిలుపుకు చూడండి మన పిలుపుకు తగినట్లు మనం జీవించాలంట చూడండి ఆత్మ కలిగించే ఐక్యతను కాపాడుకుంటే ఎందు శ్రద్ధ కలిగిన వారి ప్రేమతో ఒకరినొకరుని సహించచ్చు కాబట్టి ఈ ఐక్యత ఉన్న ప్రేమించగలరు పతిది సహించగలరు పతిదీ జయించగలరు కాబట్టి ఈ విషయం ఎందుకు చెప్తుందంటే చూడండి శ్రద్ధ కలిగిన వాళ్ళంటే శ్రద్ధ ఉన్నది మనుషులు చూడండి ఆత్మ కలిగి ఐక్యతను కాపాడుకోవాలంటే శ్రద్ధ ఉండాల అంటే ఆసక్తి ఉండాల కాబట్టి ఆసక్తి లేకపోతే ఐక్యత ఉండదు చూడండి ఒకరితో మనం సాహసం చేయాలనుకో వాళ్ళు మంచి స్నేహితులు కాబట్టి వాళ్ళతో మంచిగా మంచి స్నేహితులతోనే మనం సాహసం చేయాలా ఆత్మీయులతోనే మన సాహసం చేయాలంటే మనకు శ్రద్ధ ఉండాలా అంటే మనకు ఆసక్తి ఉండాలా ఆ యొక్క మనం ఉండాలనంటే కానీ ఆసక్తి లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో మనం కూడా మన ఐక్యతలు ఉండలేం ఈ రోజు మనం చూస్తే ప్రపంచమంతా మీద చూసుకుంటే ఎక్కడుంది ఆత్మ కలిగించే ఐక్యత సమాధానం బంధం చేత ఆత్మ కలిగించే ఐక్యతను కాపాడుకుంటే శ్రద్ధ కలిగి ఉన్నామని వాక్యం చెప్తుంటే ఎక్కడ కాపాడుకున్న ఐక్యత ఎక్కడ చెప్పండి క్రైస్తవులు క్రైస్తవులకి ఐక్యత లేదు ఒకరికొకరు భిన్నాభిప్రాయాలు ఉంటాయి ఒకరికొకరు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటారు ఇవన్నీ ఆత్మ కలిగించే ఐక్యత ఎందుకని చెప్తున్నంటే మనుషులు ఇవన్నీ భేదాలు వస్తాయి కాబట్టి మీరు ఆయన ఆయనలో ఒక భాగం కాబట్టి మీరు ఆ రీతిగా జీవించాలా అనే విషయం మనకు అర్థం చేసుకోవాలా ఎందుకంటే ఒక పాస్టర్ ఒక ఒక పాస్ట్ ఒక దగ్గర సేవ చేస్తుంటే ఇంకొకరి కోపం వస్తూ ఉంటుంది చూడండి ఎందుకంటే ఇవన్నీ మనుషులకు గుణగణాలు శరీరకమైన గుణగనం అంటే ఇదంతా కాబట్టి ఇదంతా మనుషుల నుంచి విడదల కల్పించాలంటే మనం వాళ్ళ ఐక్యతలోకి మనం నడిపించాలా దేవుని ఆత్మలోకి మనం నడిపించాలా సంగమ శరీరం కాబట్టి దేవుని శరీరం కాబట్టి ఈ శరీరమైన మనమంతా కూడా ఆయన శరీరమైన మనమంతా కూడా ఆత్మ కలిగించే ఐక్యతలోకి మనం అనేకులు తీసుకొని రావాల ఈరోజు పరిశుదాత్మ అభిషేకం ఉండదు మనుషులు ఎక్కడ కూడా ఉండదు ఐక్యత ఎట్లా వస్తుంది ఆత్మ కలిగించు ఐక్యతను ఉంది పరిశుదాత్మ ఉంటేనే నీలో దేవుని ఆత్మ ఉంటేనే మనకి ఐక్యత ఉంటుంది లేకుంటే ఉండదు విన్న అభిప్రాయాలు ఉంటాయి ఎందుకంటే మన నీలో ఉన్న ఆత్మ నాలో ఉన్న ఆత్మ ఒకటే కాబట్టి అందరిలో ఒకటే ఆత్మ ఉంటే ఐక్యత ఉంటుంది అన్నట్టు అర్థమవుతుందా చూడం ఒక ఎగ్జాంపుల్ మనం చూస్తే ఆత్మీయ మన ఆత్మీయ దర్శనం అర్థం చేసుకోవాలా ఇక ఏలియా కాలంలో మనం చూసినప్పుడు బయల దేవతకి పూజించటంలో నాలుగు వందల మంది ప్రవక్తలు ఉంటారు నాలుగు వందల యాభై మంది ప్రవక్తలు వాళ్ళంతా వాళ్ళ దురాత్మ వస్తే ఏకగ్రీవంగా ఒకటే వాళ్ళ మీద ఒకటే ఆత్మ ఉంది ఏది అది దురాత్మ అది ఆ దురాత్మ వచ్చినప్పుడు ఏకగ్రీవంగా ఒకటే ప్రకారంగా వాళ్ళంతా ప్రవచించింది ఒకే ప్రకారంగా చెప్పింది చూడండి ఆహాబు యుద్ధం పోతే ఆహాబు యుద్ధానికి పోతే విజయం పొంతుడని ఒకే ఏకగ్రీయంగా వాళ్ళు ప్రవచిస్తారు కానీ మికాయ ఒక్కడే మాత్రము ఏం చేసిండు నువ్వు ఆహా ఆహాబు ఇద్దానికి పోతే సస్తడు అని చెప్పిండు చూడండి అంటే బయలు ప్రవక్తలు నాలుగు మంది నాలుగు మంది ఉంటే వాళ్ళు ఏకగ్రీయంగా ప్రవచించారు అంటే ఒకటే స్పిరిట్ ఉన్నా దయ్యపు ఆత్మది చూడండి అయితే ఒకే రకంగా అంటే ఈ విషయం ఎందుకు చెప్తున్నా అంటే ఒకటే ఆత్మ అది దురాత్మ అది మనుషుల్లో ఉండి ఆ రీతిగా పనిచేస్తూ ఉంటే అదే దాని దాని పక్షంగా వాళ్ళు ఐక్యత కలిగి ఉన్నారు చూడండి దాని పక్షంగా వాళ్ళు ఐక్యత కలిగి ఉన్నారు అంటే దురాత్మ ఆ దేవుని ఆత్మని విడిచిపెట్టి వాళ్ళు నిజమైన దేవుని విడిచిపెట్టేసి ఈ లోకపరమైన ఆత్మ అంటే దురాత్మ చూడండి దేవుని ఆత్మ ఉంది దురాత్మ కూడా ఉంది కాబట్టి దురాత్మ వస్తుంది మనుషుల్లోకి వచ్చినప్పుడు ఏమైందంటే ఏకగ్రీవంగా ప్రవచిస్తున్నారు అబద్ధాన్ని ప్రవశిస్తున్నారు ఈ రోజు ప్రపంచంలో మనం చూస్తే అంత అబద్ధ బోధని చూడండి ఏకగ్రీవంగా ప్రవచిస్తున్నారు ఒక దశలో ఒకరికొకరు భిన్నంగా బోధిస్తూ ఉంటారు బైబుల్ వాక్యం తీసుకొని ఒక్కరొక్క రీతిగా అర్థం చేసుకుంటారు కాబట్టి ఇదంతా ఎట్లుందంటే వ్యతిరేకంగా ఉంది దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ఉంది క్రీస్తులో ఐక్యతకు వ్యతిరేకంగా ఉంది మన ప్రభువులో ఐక్యతకు వ్యతిరేకంగా ఉంది కానీ ఇది పౌలు చెప్తున్నక్కడ వాళ్ళ కాలంలో వాళ్ళ సంఘ కాలంలో కూడా జరిగింది అది ఆ రీతి కానీ చివరి కాలంలో కూడా మనం చూస్తే ఎక్కడుంది ఐక్యత చెప్పండి ఎక్కడ ఐక్యత లేదు ఏ ఏ చర్చలో ఐక్యత లేదు ఏ గ్రూపులో కూడా ఐక్యత లేదు చూడండి కాబట్టి ఐక్యత అనేది ఏంది అది ఎట్లా వస్తుందంటే కేవలం దేవుని ఆత్మ ద్వారానే నువ్వు సమాధాన పడాలా ఒకరికొకరు సమాధానం పడితేనే ఎందుకంటే ఆయన సమాధానం కడతా సమాధానమే మన ప్రభు మన ప్రభు సమాధానం కాబట్టి ఆ సమాధానము చూడండి సమాధానము బంధం అంట చూడండి సమాధానం ఒక బంధం లాంటి దాని బంధం అంటే బంధం అంటే ఒక విధంగా చెప్పాలంటే బంధుత్వం అంటారు కదా బంధం అంటే బంధుత్వం అంటే మనమంతా ఒకటే రిలేషన్ అన్నట్టు మనమంతా ఒకటే రక్త సంబంధం అన్నట్టు ఒక ఫిజికల్ గా చూస్తే అంటే మనమంతా బంధువులు అనుకో మనమంతా ఒకటే తెగ చెందిన వాళ్ళం అన్నట్టు అట్లనే వాక్యం ఏం చెప్తుందంటే మీరు సమాధానం బంధం చేత అంటే సమాధానం అంటే ఏ మీరు ఆ రీతిగా మీరు బంధం కలిగి ఉండాలా సమాధానం కలిగి ఉండాలా ప్రతిక్షణం ప్రభులు సమాధాన బంధం చేత నెక్స్ట్ ఏం చెప్తుండడు ఆత్మ కలిగించే ఐక్యత అది సమాధానం కలిగి ఉంటే సరిపోదు ఆత్మ కలిగించే ఐక్యత కూడా ఉండాలంట కాబట్టి కొంతమంది సమాధానం పడి ఉంటారు కానీ ఐక్యత ఉండదు అన్నట్టు అర్థమవుతుందా సమాధానం పడతారు కానీ ఐక్యత ఉండదు ఐక్యత అంటే ఏంది కలిసి ఉండటం కదా అంత ఒకటే ప్రకారంగా ఉంటాం నువ్వు నేను వేరు కాదు మనం ఒకటే అనేది ఐక్యత అన్నట్టు ఐక్యత అన్నట్టు కాబట్టి ఈరోజు నువ్వు వేరు అంటే అది ఐక్యత కాదు కాబట్టి సమాధానం పడినా కానీ ఆత్మ కలిగించే ఐక్యతను ఎందుకు చెప్తున్నంటే ఆత్మ తప్ప ఎవరు కూడా ఐక్యత కలిగించలేరు దేవుని ఆత్మ మనలో ఉంటేనే మనం ఐక్యత కలిగి ఉంటాం చూడండి మన గ్రూప్లో కూడా చాలా మంది చూస్తాం మనం ఎంతోమంది ఐక్యత కలిగి ఉంటారు కొంతమంది ఐక్యత నుంచి తొలగిపోయిన కూడా ఉన్నారు మన మన గ్రూప్లో చూడండి ఎందుకంటే ఎందుకు తొలిపోయారంటే భిన్నభిప్రాయాలు అంటే చూడండి ఏదో ఒక చేదు మనుషుల్ని అది తొలుస్తూ ఉంటుంది అందుకు వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు సత్యం తెలియకుండా అందుకు మనం ప్రతి క్షణం మనం జాగ్రత్తగా జీవించాలా అనే విషయం ఇక్కడ చెప్పబడుతుంది చూడండి మీరు సమాధానం అనే చేత ఆత్మ కలిగించే ఐక్యతను కాపాడుకోవాలంట ప్రతి క్షణం చూడండి మనం కాపాడుకపోతే దేవుని ఆత్మ తప్ప ఎవరు ఐక్యతలోకి తీసుకురాలేదు అపుస్తులు ఉన్నారు ఎంతో మంది శిష్యులు ఒకటే ఆత్మ ఉంది వాళ్ళంతా ఐక్యత కలిగి దేవుని సత్యాన్ని ప్రకటించినారు కొంతమంది వాక్యాన్ని ప్రకటిస్తుంటే మిగతా వాళ్ళు ఏం చేశారు అక్కడ సంఘం అంతా కలిసి ప్రార్థన చేసింది ఐక్యత చూడండి సమాధానం చూడండి బంధం ఉండాలా ఆత్మ కలిగించే ఐక్యత కాబట్టి సమాధానం ఉంటే సరిపోదు నువ్వు ఆత్మలో ఐక్యత కలిగి ఉండాలా ప్రభులో ఐక్యత కలిగి ఉండాలా దేవుని బిడలతో ఐక్యత కలిగి ఉండాల మనం ఒకటే ఒకటే ఆత్మ ఒకటే ఒకటే విధానం మనం వెంబడించే యొక్క సత్యం ఏంటంటే ఐక్యతకు సంబంధించింది కదా కాబట్టి ఆయన సత్యం మనం మనం ఐక్యత కలిగి ఉండాలి సత్యంలో మనం ప్రతిష్ఠింపబడాల చూడండి దేవుని ఆత్మలో మనం ప్రతిష్ఠింపబడాలా ఆత్మతో నింపబడాల చూడండి ఐక్యతను కాపాడుకోవాలంట ఆత్మ కలిగించే ఐక్యత కాపాడుకోమంటే కాపాడుకోకపోతే ఏమవుతుంది పోగొట్టుకుంటారు అన్నట్టు అంటే ఐక్యత నుంచి తొలగిపోతున్నారు అన్నట్టు అందుకు మనం ప్రతి దేవుని ఆత్మతో మనం నింపబడుతుంటేనే మనం ఐక్యత కలిగి ఉంటాం అందరితో సమాధానం కలిగి ఉంటాం చూడండి ఆటోమేటిక్ మన హృదయం మారుతూ దేవుని ఆత్మ ఎప్పుడైతే మన హృదయంలో ఉంటాడో మనలో సమాధానం ఉంటది సంతోషం ఉంటుంది ఎదుటి వాడు నీకు నీ ద్వేషించినా కానీ ఎదుటి వాళ్ళు నిన్ను హింస హింస పెట్టినా నీకు కోపం రాదు దేశం రానే రాదు చూడండి ఎందుకంటే దేవుని ఆత్మ మనలో ఉంటే మనలో దేశం ఉండదు కానీ బాధ ఉంటుంది ఎవరన్నా మనకి హింస కలిగిస్తే ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడితే బాధ వస్తుంది తర్వాత జాలి ఉంటుంది చూడండి ఆయన జాలి దేవుడు కదా కాబట్టి మనకు కూడా జాలి ఉండాలా వాళ్ళు ఏం చేస్తావాళ్ళు తెలియదు అన్నప్పుడు జాలిగా కానీ మన హృదయం నొచ్చుకుంటది అయినా సరే ఆయన హృదయం నొచ్చుకోలేదా కాబట్టి మన ప్రభు హృదయమే నొచ్చుకుంది కానీ ఆయన ఎప్పుడు కూడా వాళ్ళ పట్ల ద్వేషం చూపించలే కాబట్టి ఎందుకంటే ఆయన అందరినీ ఐక్యత కలి ఆయనలోకి తీసుకురావాలని ఏసు ప్రభు లోకానికి వచ్చింది కదా పరలోకమందమైన భూమి మీద అన్నిటిని సమకూర్చాలంట ఒకటే కుటుంబం తయారు కావాలంట అది ఐక్యత అన్నట్టు ఈ లోకం దేవుని బిడ్డలే వాళ్ళందరినీ ఆత్మ కలిగించి ఐక్యతలోకి తీసుకురావాలంటే బహు కష్టం అన్నట్టు ఎందుకంటే అది ఆత్మ ద్వారానే సాధ్యం కాబట్టి అందరూ ఆత్మరూపిగా అందరూ పరిశుధాత్మలో అందరు దేవుల్లో ఆత్మీయంగా తయారైతేనే తప్ప ఐక్యతలోకి రాలేరు ఎందుకు కొంతమంది ఐక్యతలోకి రాలేదంటే వాళ్ళు ఇంకా సంపూర్ణంగా తయారు ఈ వాక్యం అట్లనే చెప్తుంది కదా కాబట్టి దాన్ని మనం కాపాడుకోవాలంట ఆత్మ కలిగించే ఐక్యత పరిశుధాత్మ నడిపింపు దేవుని ఆత్మ మనలో ఉంటేనే ఐక్యత కలిగి ఉంటావు ఆత్మ ద్వారానే ఐక్యత ఉంటా నువ్వు ఎట్ట ట్రై చేసినా కానీ కలిసి ఉండాలని చూసినా కానీ అది పై పైన కాబట్టి వాక్యం ఏం చెప్తుంది ఆ ఐక్యతలను కాపాడుకోవాలంట ఎందుకంటే పోగొట్టుకుంటాం మనం చూడండి తర్వాత శ్రద్ధ ఆ ఐక్యతను కాపాడుకుంటే ఎందు శ్రద్ధ కలిగిన వారి కాబట్టి శ్రద్ధ అంటే ఆసక్తి శ్రద్ధ ఉండాల మనం ప్రతి మనకి శ్రద్ధ ఉండాల శ్రద్ధ అంటే ఆసక్తి కదా ఆ ఐక్యతలో ఉండాలని శ్రద్ధ ఉండాల కదా ఆ ఐక్యతలో ఉన్న లేకపోతే ఎట్లా మనం కాపాడబడతాం ఎట్లా మనం ప్రభులు ఉంటాం చెప్పండి తర్వాత శ్రద్ధ కలిగిన వారై ఉండాలంటే ప్రతి క్షణము ఈ యొక్క విధానం ఆత్మలో మనము సంపూర్ణంగా మనము ఆసక్తి కలిగి ఉండాలా ప్రభు శరీరంలో మనం ఒకటే ఐక్యత కలిగి ఉండాలా అనే విషయం చెప్తున్నా తర్వాత ప్రేమతో ఒకరినొకరిని సహించచ్చు కాబట్టి ప్రతి మనము ఒకరినొకరుని సహించాల కాబట్టి సహించడం అంటే ఏంటంటే సహింపు అనేది ఏంటంటే ఒక దశలో మనకి ఎరిటేషన్ వస్తూ ఉంటుంది ఒక దశలో ఏమవుతుంది ఆ ఏదో ఒక వాడు నిన్ను దుష్టుని నిన్ను శోధిస్తూ ఉంటాడు మనుషుల ద్వారా నుంచి కాబట్టి నువ్వు ప్రేమతో సహించాలంట ఒకరినొకరు సహించచ్చు అంటే ఒకరినొకరు సహించాలా అందరినీ సహించాలన్నట్టు భరించాలా కాబట్టి ఇదంతా ఎందుకు చెప్తుంట పౌలు ఈ సంఘము ఆ రీతికి ఉందేమో ఇవన్నీ ఇవన్నీ విధానాలు వాళ్ళకి ఎదురైనవి అందుకే ఆయన అంత నొక్ నొక్కి అక్కడ చూడండి ప్రేమతో ఒకరినొకరు సహించచ్చు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘ శాంతంతో చూడండి మన పిలుపుకు తగినట్లు దీర్ఘ శాంతమునుగా కూడిన సంపూర్ణమైన వినయంతోనూ సాత్వికముతోనూ నడుచుకోని చూడండి మనం ఎట్లా నడుచుకోవాలంట మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లు అంటే మన పిలుపు ఏంది మనం మనం అంతా పిలువబడ్డ రక్షింపబడ్డ వాళ్ళు అంతా వాళ్ళే కానీ పిలువబడ్డ వాళ్ళు ఎలాంటి గుణగణం కలిగి ఉండాలి ఎట్లా ఉండాలా అని చెప్తున్నారు ఫస్ట్ ఏం చెప్తున్నా కూడా సమాధానం అనే చేత ఆత్మ కలిగించే ఐక్యత నువ్వు కాపాడుకోవాలా అప్పుడే నువ్వు పిలుపులో ఉన్నట్టు చూడండి తర్వాత నువ్వు కాపాడుకోవాలా శ్రద్ధ కలిగిన వారే ప్రేమతో నువ్వు సహించాలా అన్నిటి నువ్వు సహించాలా నీకు ఎవరైతే నువ్వు సహించాలా అన్నిటిని భరించాలా ఎందుకంటే నువ్వు సహిస్తే ఎంతగా నువ్వు సహిస్తావు అంతగా నువ్వు అనేకులను సమకూర్చుకుంటావు చూడండి సాత్వికులు ధన్యులు వాళ్ళు వారు భూలోకమును స్వతంత్రించుకుందని వాక్యం సాత్వికులు అంటే తగ్గింపు గలవారు తగ్గింపుకున్న వాళ్ళు వాళ్ళు భూమిని స్వతంత్రించుకుంటారంటే భూమి అంటే గొప్ప జనం అంటే దేవుని బిడల సాదుష్యం కదా మనుషులకు సాదృష్యం నువ్వెంత సాత్వికంగా ఉంటాయో అంతగా నువ్వు మనుషుల్ని ప్రభుత్వం నడిపించుకోగలవు ఎందుకంటే ఆ సాత్వికం అనేది ఈ లోకంలో ఎక్క ఎవరిగో లేదు ఏసు దగ్గర తప్ప ఎవరు లేదు ఆయన బిడల దగ్గర ఆయన స్వాత్వి జ్ఞానడు ఆయన ఏ సాత్వికులను దీని మనుషు నా ఎద్దరికి వచ్చి నేర్చుకోమండి ఏసు ప్రభు చూడండి మనమంతా ఆయన బిడలు అయన పాదాల దగ్గర కూర్చొని మనం నేర్చుకోవాలా సాత్వికం దీన మనసు అవన్నీ మన ప్రభు ఒక గుణగనాలు అని లోకంలో అవన్నీ చూపించండు కాబట్టి అనేకులను ఆయనతో ఆకర్షించుకోండి ఆయన చెప్పే బోధలు కానీ ఆయన ఎంతో మందిని సహించండు కాబట్టి మనం కూడా ఆయన శరీరంలో మనమంతా ఆయన శరీరం ఆయనలో ఒక భాగం మనమంతా కాబట్టి ఆయన శరీరంలో ఉన్న మనమంతా ఈ యొక్క విధానంలో కలిగి మనం ఉండాలి అనేకులు ఐక్యతలను తీసుకుని ఆత్మ కలిగించే ఐక్యత ఈరోజు లేదు చూడండి ఐక్యత లేదు ఈరోజు కాబట్టి దేవుడు మనకెందుకు అది జ్ఞాపకం చేస్తుంటే మనం అందరిన ఐక్యతలోకి మనుషులను అందరినీ తీసుకొని రావాలా అందుకు మనం సహించాలా ఎందుకంటే తీసుకురావాలంటే ఎన్నో ఆటంకాలు ఉంటాయి కదా ఎన్నో వ్యతిరేకతలు ఉంటాయి అయినా సహించాలని చెప్తుంది వాక్యం ప్రేమతో సహించాలా అప్పుడే మనం వాళ్ళందరినీ అంటే నడిపించగలం ఇవి వినలే ఇక ఇంతే అని చెప్పి వెళ్ళిపోతే కాదు కదా చూడండి ఏదో రూపకంగా వాళ్ళని ఐక్యతలోకి తీసుకొని రావాలా అది బహు కష్టం కదా కాబట్టి అబద్ధాలు ఉన్నవాడు సత్యంలోకి తీసుకోవడే చాలా కష్టం ఎందుకంటే దానికి అలవాటు పడ్డవాడు తీపికి అలవాటు పడ్డవాడు చేదు తింటాడా తినడు కానీ తెలియదు తినే కొని తీపి కూడా చేదవుతుంది అని తెలియదు వాడికి చూడండి అందులో కూడా ఒక ఆత్మీయ సత్యం ఉంటుంది కదా తినంగా తినంగా చేదు తీపి కూడా చేదవుతుంది అంటే అది తిని తిని తిని అయిపోయిన దాకా చివరికి చేదే తింటాడు అంటే చేదు మారాలంటే ఎంతకాలం నువ్వు నశించిపోయినా నువ్వు ఎంతగా నువ్వు ఈ లోకాలు అనుభవించినా కానీ చివరికి ఏదో రోజు ప్రభు చెంతకు రావాల్సిందే నువ్వు చూడండి ఎందుకంటే నీ చివరికి వచ్చినా సరే నువ్వు తెలిసినాగా నువ్వు ఇంకా అదే జీవితంలో ఉంటే తిరిగి మళ్ళీ ప్రభు చెంతకు అవకాశం ప్రవహిస్తుడు ఆయన రావాల్సిందే చూడండి ఐక్యత కలిగి మనం ఉండాలా అనే విషయము మనం ప్రభు మనం ఉండాలా తర్వాత అనేకుల్ని ఆత్మలోకి దేవునికి ఆత్మ కలిగించే ఐక్యతలోకి అంటే ప్రభులోకి నడిపించాల ప్రభు ఆయన ఆత్మలోకి నడిపించాలి ఆయన శరీరంలాగా మారాలంతా దేవుని సంఘాన్ని ఆయన సంఘము ఆయన ఆయన శరీరం అయితే ప్రభు శిరస్సు కాబట్టి ఆయన మన శరీరం మీరు పిలు మీ పిలుపునకు తగినట్లుగా మీరు పిలుపు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘ శాంతంతో కూడిన చూడండి మీరు పిలువబడిన పిలుపుకు తగినట్లుగా అంటే మీ పిలుపు ఎట్లా ఉంటుంది ఎలాంటి పిలుపు కలిగిన మనం అన్నప్పుడు దీర్ఘ శాంతం కలిగిన పిలుపు అంటుంది అంటే దీర్ఘ శాంతం అంటే ప్రతి ఒక్కరిని సహించేది దీర్ఘ శాంతం అంటే దీర్ఘంగా అంటే ఎంతగా తగ్గించే జీవితము చూడండి ఎన్ని పరిస్థితులు ఉన్నా కానీ దీర్ఘ శాంతం కలిగి తగ్గించుకుని ఓర్పు సహనం కలిగి మనం ఉండాలా అనే విషయము ఇక్కడ మనకు ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు చూడండి దీర్ఘ శాంతముతో కూడిన సంపూర్ణ అంటే దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణమైన వినయం కాబట్టి దీర్ఘ శాంతం ఉంటేనే అది సంపూర్ణమైన వినయం ఉండాలంటే దీర్ఘశాంతం ఉంటే సరిపోదు దాంతో పాటు సంపూర్ణమైన వినయంతోనూ సాత్వికంతోనూ నడుచుకోవాలంట మనమంతా అలలీయా చూడండి ఎందుకంటే ఇవన్నీ ఎందుకు ప్రభు మనకు జ్ఞాపకం చేస్తున్నప్పుడు ఈ చివరి కాలంలో ఇవన్నీ మనుషుల్లో ఉండవు చూడండి సాత్వికం ఉండదు దీర్ఘశాంతము సంపూర్ణమైన వినయం ఏది ఉండదంట అవి లేకపోతే నువ్వు పిలుపులో లేనట్టే ఆ రీతిగా నువ్వు లేకపోతే నువ్వు ఆయన ఐక్యతలో లేనట్టే కాబట్టి క్రైస్తవ జీవితంలో ఇది ఎంతో ప్రాముఖ్యమైంది కదా ఆత్మ కలిగించే ఐక్యతలో ఉండాలా నీ పిలుపు తగినట్లు నువ్వు దీర్ఘశాంతం కలిగి సంపూర్ణమైన వినయంతో సాత్వికంతో నడుచుకోవాలంట చూడండి కాబట్టి ప్రభువును బట్టి ఖైదీ నేను మిమ్మల్ని బతినాడుకొని ఇది ఎంతో ముఖ్యమైంది అనే విషయంలో ఇక్కడ పౌలు ఆ విషయం మనకు జ్ఞాపకం చేస్తున్నాడు చూడండి ఎంతో ముఖ్యమైనది క్రైస్తవ జీవితంలో ఇవన్నీ ఎంతో ప్రాముఖ్యమైన అని చూడండి కాబట్టి శరీరం ఒక్కటే ఆత్మై ఒక్కటే ఆ ప్రకారము మీరు మీ పిలుపు విషయమైన విషయమై ఒకటే నిరీక్షణ ఎందుండటకు మీరు పిలువబడితే చండి ఒకటే నిరీక్షణ ఏ మన నిరీక్షణ కాబట్టి శరీరం ఒక్కటే ఆత్మ ఒకటే కాబట్టి ఆయనే మన ఆయన శరీరం మనం అంతా ఆత్మీయ శ్రాద్ధం చేసుకుంటే ఆయన ఆత్మలో మన పాలు ఇచ్చిండు మన ప్రభు ఆయన ఆత్మను మనకు అనుగ్రహించండు కాబట్టి మనం అంతా ఒకటి ఆ ప్రకారమే మీ పిలుపు విషయమైన ఒకటే నిరీక్షణ ఎందు పిలువబడి తిరిగి మనమంతా ఒకటే నిరీక్ష అని పిలువబడ్డం అంటాం చూడండి ఆ పిలుపులో నుంచి మనం పోవద్దని విషయం చెప్తున్నా అక్కడ ప్రభు ఒక్కడే విశ్వాసము ఒక్కటే బాప్తిసము ఒకటే అందరికీ తండైన దేవుడు ఒక్కడే ఆయన అందరిలోనూ అందరికీ అందరికీ పైగా ఆయన అందరికీ పైగా ఉన్నవాడు వాడై అందరిలోనూ వ్యాపించి అందరిలోనూ ఉన్నాడు కాబట్టి మన అందరూ ప్రభు మన దేవుడు మన ప్రభు అందరిలో ఉన్నాడని చెప్తున్నా కదా కాబట్టి ఆయన మనలో ఉన్నప్పుడు మనం ఎంత జాగర్తగా జీవించాలా అనే విషయము ప్రభు మనకి ఆ రీతిగా చెప్తున్నాడు ఇది చాలా ముఖ్యమైనట్టు కాబట్టి ఆయన ఐక్యతలో మనము పాలు ఉండాలా అనే విషయం చెప్తున్నానట కాబట్టి సంపూర్ణ దీర్ఘశాంతంతో కూడిన వినయంతో మనం శ్రద్ధ శ్రద్ధ కలిగి మనం జీవించాలంట చూడండి కాబట్టి అందుకే మనం ప్రతి క్షణము మనము జాగ్రత్తగా జీవించాలా అనే విషయము మనం చూడాలా అనే విషయం మనం చూడండి కాబట్టి ఎందుకు మనం ఆ రీతి ఉండాలన్నప్పుడు ఎబిల్ రాసిన పత్రిక మూడో అధ్యాయంలో ఇందు చూడండి ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పరిశుద్ధ సహోదరులారా మనము ఒప్పుకునే దానికి అపోస్తులను యాజకుడైన ఏసు మీద లక్ష్యం కాబట్టి మన లక్ష్యం అంతా మన ప్రభు మీద ఉండాలా చూడండి పరలోక సంబంధమైన పిలుపులో పాలు పరిశుద్ధులు మనమంతా ఆయన ఆయన పిలుపులో ఉన్న వాళ్ళు కాబట్టి సమాధానమైన బంధం చేత ప్రతి ఒక్కరితో సమాధాన పడాలా ఆయనే సమాధానం కడతా కాబట్టి ఆత్మ కలిగించే ఐక్యతలో మనం కాపాటుకు శ్రద్ధ కలిగిన వాళ్ళే ఉండాలా కాబట్టి ఒకరినొకరు సహించాలా భరించాలా కాబట్టి ఆయన పిలుపులో మనం ఉన్న మనం అంతా ఆ రీతిగా మనం జీవించాలా అనే ప్రభు మనకు జ్ఞాపనం చేసి ఎందుకంటే ఈ లోకం భయంకరమైన కాలంలో మనం ఉంటున్నాం ఎంతో మంది మన మీద వ్యక్తులకి సైన్యంగానే ప్రభుత్వ తప్పిస్తారు కాబట్టి మనం సహనాలు కలిగి అనేకులు ప్రభుత్వంతో నడిపించాలా అనేది ఈ వాక్యం జ్ఞాపని చేస్తుంది మన పిలుపు విషయం మాట్లాడుతుంది అక్కడ ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు సహోదరులారా మనమంతా సహోదరులం కదా కాబట్టి సహోదరు లేంజేలా మనం ఒప్పుకున్న దానికి అపోస్తులను ప్రధాన యాజకుడైన యేసు మీద లక్ష్యం ఉంచుడు కాబట్టి మనం ఆయనను ఒప్పుకున్నాం ఆయన మన దేవుడు మన ప్రభు ఆయన మీద మన లక్ష్యం ఉంచాలా నీ జీవిత కాలం అంతా నీ గురి ఏ ప్రభు ఆయన్ని ఆయన నీ గురి ఎద్దుకు నువ్వు పరిగెత్తాల ఆయన గురి ఎద్దుకు మనం పరిగెత్తాలా అనేకులు మనం ప్రభు చెంత నడిపించాలా అనే విషయము ప్రభు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి మన ఆత్మీయ జీవితంలో చూడండి అన్ని విషయంలో మనం ఏం చేయాలా జాగ్రత్తగా మనం జీవించాలా అనే విషయము ప్రభు మనకు జ్ఞాపకం చేస్తు అందుకే తీతుకు రాసిన పత్రికలో ప్రభు మనకి ఒక విషయం జ్ఞాపకం చేస్తుంది పౌలు చూడండి తీతుకు రాసిన పత్రిక రెండో అధ్యాయం పదవచనంలో ఏమి అపహరింపక సంపూర్ణమైన మంచి నమ్మకమును కనపరచచ్చు చూడండి ఏమి అపహరింపక చూడండి ఏది కూడా మనం అపహరించద్దు సంపూర్ణమైన మంచి నమ్మకం ఉండాలంట సంపూర్ణమైన నమ్మకం కలిగి ఉండాల అంటే ఎంత విశ్వాసం మన సంపూర్ణమైన విశ్వాసం కలిగి మనం ఉండాలని విషయం చెప్తూ కనపరచు అన్ని కార్యములు ఎందు వారిని సంతోష వారికి లోబడి ఉండవాలని వారిని హెచ్చరించము సంఘాన్ని చెప్తున్నక్కడ అన్నిట్లో నువ్వు అందరి అన్ని విషయంలో మనం లోబడి జీవించాలా ఒకరికొకరు లోబడి జీవించాలా ప్రేమాపూర్వకంగా ఉండాలా కాబట్టి అన్ని విషయంలో వారిని సంతోష పెట్టాలా లోబడి ఉండవాలని వారిని హెచ్చరించుమంటే తీర్పు చెప్తుంది అక్కడ పత్రిక రాసి ఆ సంఘాన్ని హెచ్చరించు అన్ని విషయంలో లోబడి ఉండాలా ఐక్యత కలిగి ఉండాలా లోబడి ఉండాలా అనే విషయము ఇక్కడ చూడండి అన్ని కార్యంలో మీరు ఏకత్వం కలిగి ఉండాలా ఆత్మకలి ఐక్యత కలిగి ఉండాలా ఆ రీతికి ఉండాలని వారిని హెచ్చరించమని చెప్తారు కాబట్టి ఈ రోజు మనం హెచ్చరించాలి మన అందిపుడు ఈ హెచ్చరిక మనకు కూడా వర్తిస్తారు కదా ఒకవేళ మనం అలాంటి ఐక్యతలో మనం లేకపోతే ఈ వాక్యం మనలో కూడా హెచ్చరిస్తుంది కాబట్టి ఆయన ఐక్యతలో మనము పాలువ భాగస్థలై ఉండాలా ఆత్మ కలిగించే ఐక్యతలో ఆయన పరిశుధాత్మ నడిపింపు మనం కలిగి ప్రతి మనం నడిపించబడాలా ఐక్యతలో మనం ఉండాలనే విషయము మన చె మన ప్రభు మనకి జ్ఞాపకం చేస్తుంది ఆ రీతిగానే కొలసెలు రాసిన పత్రిక నాలుగో అదే పన్నెండో వచ్చిన మనం చూస్తే మీలో ఒక క్రీస్తు దా యేసు దాసుడైన ఎఫ్రా మీకు వందనములు చెప్తున్నాడు మీరు సంపూర్ణులను ప్రతి విషయంలో దేవుని చిత్తానికి వచ్చిన సంపూర్ణాత్మ నిశ్చేత గలవారనై నిలకడగా ఉండవలనని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుచున్నాడు అలలుయ్య చూడండి ఎంత గొప్పగా చెప్తున్నాం చూడండి చూడండి మీలో ఒకడు క్రీస్తు దాసుడైన ఎఫ్రా అనే ఒక సేవకుడు ఎఫప్రా అనే ఒక వ్యక్తి దేవుని శిష్యుడు ప్రభు ఒక బిడ్డ ఆయన ఏం చెప్తున్నా అంటే మీరు సంపూర్ణగా కావాలని అంటే పౌలు సాక్షమిస్తుడు ఆ ఎఫ్రా ఒక వ్యక్తి గురించి అయితే ఆ కొలసి సంఘంకి చెప్తుండడు మీ గురించి అతను ఎంతగానో భారంతో ప్రార్థిస్తున్నాడు ఏ రీతిగా మీరు సంపూర్ణను అంటే మీరు సంపూర్ణ కావాలని ప్రతి విషయంలో దేవుని చిత్తం వచ్చిన సంపూర్ణ ఆత్మగా చూడండి నిశ్చేత గలవారాయి చూడండి ప్రతి విషయంలో అంటే కాబట్టి మనం అన్ని విషయంలో ఏం చేయాలంట దేవుని చిత్తంను గుర్చి తెలుసుకోవాలా మనం తర్వాత సంపూర్ణాత్మ నిశ్చేత గలవారమై నిలకడగా ఉండాలంట సంపూర్ణాత్మ పొందుకునే సరిపోదు నిశ్చేత గలవారం అంటే నిశ్చయంగా ఉండాలంటే ఎలాంటి డౌట్స్ లేకుండా ఎలాంటి అనుమానం లేకుండా నిశ్చేత గలవారి నిలకడగా ఉండాలంట మనం నిలకడగా ఉండాలా మనం పడిపోవద్దు అటు ఇటు ఎగరొద్దు మనం బెదరొద్దు నిలకడగలిగి ఉండాలంట మన ప్రతి క్షణం నిలకడగలి ఉండవాలని ఇతడు మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుచున్నాడు చూడండి ఈ యొక్క వ్యక్తి ఎంతగా ప్రార్థన చేస్తున్నాడు తన సంఘం గురించి అనేకులు ఐక్యతలో రావాలని సంపూర్ణ ఆత్మలు కావాలని చూడండి దేవుని చిత్తము గురించి నిశ్చయత వారి నిలకడగా ఉండాలని ఎల్లప్పుడూ అతడు ప్రార్థనలో పోరాడుతున్న మనుషు అనేకులు అలాంటి జ్ఞానంలోకి రావాలని ఆ ఐక్యతలోకి రావాలని చూడండి ఆత్మ కలిగించే ఐక్యతలోకి అనేకులు ప్రభుత్వ సంపూర్ణంగా తెలుసుకోవాలని ఇతడు ఎల్లప్పుడూ ప్రార్థనలో పోరాడుతుండ కాబట్టి మనం కూడా అలాంటి ప్రార్థన మనం చేస్తున్నామా కాబట్టి మనం కూడా ఆ సంఘం గురించి అనేకులు ఐక్యతలోకి రావాలని ఈ లోకమంతా ఐక్యతలోకి రావాలని అనేకులను ప్రభుత్వంతో నడిపించాలని మనం ఏం చేయాలి అనేకులు తెలుసుకోవాలి అన్ని విషయంలోని మనం ఏం చేయాలా మనం కూడా పోరాడాలా ప్రార్థన చేస్తూనే ఉండాలా ప్రభుత్వం మార్చు ప్రభావాల చీతలని చూడండి అలాంటి భారం మనం కలిగి మనం ఉండాలా చూడండి ఎందుకంటే ఆ రీతికి ఉంటేనే మనం ఆయన పిలుపులో ఉండగలం లేకుంటే ఉండలేం మనం లేకుంటే మనం ఆయన పిలుపులో ఉండలేం చూడండి ఆ రీతిగా పదో అదే కొలసి రాసిన పత్రిక మొదటి అధ్యాయము పదవచనంలో ఆయన చిత్తము సంపూర్ణగా గ్రహించిన వారే కాబట్టి పత్తిది మనం సంపూర్ణంగా గ్రహించాలా ఈ రోజు అనేకులు గ్రహించలేని స్థితులు ఉన్నారు నమ్ముకుంటారు రక్షింపబడతారు రక్షణ పొంది అంతవరకే జీవిస్తూ ఉంటారు కానీ ఆయన ఆయన చిత్తాన్ని సంపూర్ణంగా గ్రహించని స్థితులు ఉన్న పాస్టర్లు ఈ రోజు ఒక పాస్టర్ చెప్తుండడు మొన్న ఊరికి వెళ్ళినప్పుడు ఆయన చెప్తుండడు మన ఒక రోజు ఆయన వెళ్ళి వెళ్ళిండంట నేను చెప్పిన వాక్యం చెప్పేటప్పుడు మేము హైదరాబాద్ ప్రాంతం నుంచి ఇంత ప్రాంత ఇంత దూరం వచ్చి మేము సేవ చేస్తున్నాం ఈ మారుమూల గ్రామంలో ఎవరు సువార్త లేదని కానీ ఇక్కడున్న వాళ్ళు సువార్త చేయలేకపోతున్నారు దగ్గర ఉన్నప్పుడు అంటే ఆయన హృదయంలో ఆ వాక్యం నొచ్చుకుందని అది నేను చెప్పలే కానీ ఎందుకు ప్రభు ప్రేరేపణ ప్రకారంగా అది వచ్చింది కానీ ఆయన చెప్తున్నాను ఇందాక ఫోన్ చేసి బ్రదర్ మీరు ఆ రోజు చెప్పిండ్రు అంత దూరం తెచ్చి కానీ నాకు అది ఎంతోగానే నాకు బాధ కలిగించింది కదా కాబట్టి నేను ఎన్నో ఒక ప్రాంతానికి రెండు ప్రాంతాలకి వెళ్ళినా ఎంతో మంది స్పందించింది వాక్యం చెప్తున్నాడు కదా ధైర్యంగా అని చెప్తున్నాను మీరు ఆ రీతిగా నేను ఆ రీతిగా నాకు ఎంతో బాధ కలిగింది కానీ మేము ఎందుకు చేయకూడదు ఇక్కడ దగ్గర కావాలి దూరం చేశాను అని కానీ ఎప్పుడైతే ఆ వ్యక్తి ఆ వాక్యాన్ని స్పందించి ప్రభు కార్యం కదా మనలో ఏముంది ప్రభు కార్యం అది నేను సువార్ చెప్పి అనేకులు ప్రభు చెంత నడిపించాడు వాళ్ళు ఇంకా రండి అని చెప్పి పిలిచిరంట ఆయన చెప్తున్నా మీరు కూడా రావాలి ఒకసారి అని చెప్పి తప్పకుండా వస్తావు నేను అని చూడండి దేవుని వాక్యము చూడండి మనలో ఆ వాక్యం అట్లా వ్యాపించాలా ఒక నుంచి ఒక దగ్గర కాబట్టి అందరూ సంపూర్ణంగా ఆయన చిత్తాన్ని గ్రహిస్తాల ఆయన గ్రహించాలన్నా లేదా ఆదివారం సంగ నడిపిస్తుండడు తర్వాత ఎక్కడెక్కడో పోయిట్ అలాంటి వ్యక్తి చెప్తుండైనా అన్నా నాకు అవకాశం ఉన్నప్పుడల్లా నేను వెళ్ళిపోతానన్నా శకి నాకు ఎంతగా ఇదే ఇట్లా బాధ అనిపించిందన్న మీరు అట్లా చెప్తుంటే అది చూడండి ఆయన అర్థం చేసుకొని దేవుడు తన హృదయాన్ని మార్చండి చూడండి కాబట్టి ఆ రీతిగా మనం ప్రయాసపడాలా అనే విషయము ప్రభు జ్ఞాపకం ఎందుకంటే అందరూ ప్రభు చిత్తాన్ని తెలుసుకోవాలి కదా మన చిత్తం ఏంటంటే తెలియదు చూడండి ఇక్కడ ఆయన చిత్తమును సంపూర్ణంగా గ్రహించిన వారి పత్తి సత్కారంలో సఫలవ్ దేవుని విషయమైన జ్ఞానముందు అభివృద్ధి పొందొచ్చు అన్ని విషయంలో ప్రభువును సంతోష మనం అన్ని విషయంలో సంతోష కానీ మనం కొన్ని విషయాల మన సంతోషపడతాం కొన్ని విషయాల సంతోష పెడతలే మనం ప్రభు లింగుడు కొన్ని విషయాల సంతోష పెడతలేను ప్రభు కాబట్టి మనం ఆయన సంతోషపెట్టాలి అన్ని విషయంలో ఆయన ఎప్పుడు సంతోషిస్తూ అన్ని విషయాలు మనం అభివృద్ధి పొందినప్పుడే ఆయన ఇంకా అధికంగా సంతోషిస్తాడు మయమపరచబడతా ఉంటాడు కాబట్టి ఆ బలహీతలు అన్నిటించి మనం బయటికి రావాలి అనేకుల్ని ప్రభు జ్ఞానంలో అభివృద్ధి పొందాలంటే ఆయన జ్ఞానమైన వాక్యాన్ని ప్రకటిస్తేనే కదా చూడండి మనుషులకు జ్ఞానోదయం మనకు రోజు ఎంతో మంది తీర్మానించుకున్నారు వాక్యం విధంగానే ప్రభు గొప్ప కార్యం చేసింది అక్కడ ఐదు మంది తీర్మానించుకున్నారు భాప్సం తీసుకుంటే మనం చూడండి దేవుడి కార్యం చేసింది అక్కడ చూడండి ఆయన ఎంత గొప్ప దేవుడైనా చూడండి అనేకులు గ్రహించగలుగుతున్నాయి ఎందుకంటే వాళ్ళ హృదయాలు విప్పబడుతున్నాయి దేవుని కార్యం చదువుతున్నారు పరశుదాత్మ నడిపింపు ఆయన కృప ఆ రీతి నడిపిస్తుంది చూడండి పరశుదాత్మ నడిపింపైంది పాపం గురించి నీతుల గురించి తీర్పుని గురించి మనం చెప్పాలా ఇవన్నీ చెప్పినప్పుడే మనుషులు కనివిప్పగలుగుతాయి ప్రభు రక్షణలోకి అనేకలు నడిపించగలరు చూడండి ప్రభుని సంతోష అనే విషయం చెప్తుంది కాబట్టి ప్రతి దశలో మనం అనేక విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి కాబట్టి ఒక దశలో మనకు ఎన్నో బలహీతలు వస్తూ ఉంటాయి కదా పోలి స్థితిలో ఉంటుంది కాబట్టి ప్రతి దశలో మనం మన పిలుపు ఏంది మనం ఎందుకు వచ్చిన ఈ లోకంలో అనేది మనం ఎప్పుడు మర్చిపోవద్దు ఒక పని కొరకు ఈ లోకంలో మనం పిలువబడ్డ వాళ్ళం పంపబడ్డ వాళ్ళం కాబట్టి మనం ఆ పిలుపుకు తగినట్లే మనం జీవించాలా కానీ ఈ లోకంలో మనం ఎట్లా ఉన్నాం మనం చూడండి పేరు రాసిన మొదటి పత్రిక రెండో అధ్యయం పదకొండవ శనంలో ప్రియులారా మీరు పరదేశంలోని యాత్రికుల ఉన్నారు మనం ఎట్లా ఉన్నమంట పరదేశము యాత్రికులుగా ఉన్నామంట మనం పరదేశాలము యాత్రికులు మనం పరదేశంలో అంటే ఈ దేశస్తులు కాదన్నట్టే కదా యాత్రికులు అంటే ఎవరు యాత్రికులు ఈ దేశం కాని ఈ లోకానికి ఒక యాత్ర యాత్రలోకి వస్తారు చూసుకోలేకొస్తున్నారు అన్నారు కాబట్టి మనం ఎట్లా ఉన్నమంట మీరు పరదేశంలోని యాత్రికులు ఉన్నారు కనుక ఆత్మకు విరోధంగా పోరాడు శరీరాశలను విసర్జించి అర్థమవుతుందా ఈ లోకంలో మనం ఉన్నప్పుడు యాత్రకి వచ్చినాం కానీ ఆత్మకు విరోధంగా శరీరాశలు పోరాడు శరీరాల ఆశలను విసర్జించాలంట అంటే ఇదంతా ఈ లోకమంతా శరీరమైంది కదా ఈ లోకమంతా శరీరమైన దుష్టించగలిగింది ఈ లోకం ఉన్నదంతా కానీ దేవుడు మొదట మంచిగానే సృష్టించింది ఆయన కానీ ఇది ఎప్పుడైతే అవాదం పాపం చేసిందో ఆ పాపం వల్ల ఈ లోకం ఈ లోకమంతా అపవిత్రమైపోయింది అందుకని ఈ లోకంలోకి వచ్చి మనుషులకు విముక్తి కలిగించడానికి ఏ స్ప్ర ఈ లోకానికి వచ్చి తిరిగి వాడి చేతి నుంచి మనకప్ప చెప్పిన ఆ ఈ లోక ఈ విధానాన్ని మనకిచ్చిన అధికారం ఇప్పుడు మనం ఏం చేయాల ఈ సృష్టిని మనం దాన్ని దాన్ని సంపూర్ణంగా ప్రబోధంలోకి మార్చాలా అది దేవుడు మనకిచ్చిన ఆ భారం కాబట్టి ఈ ప్రయాసంలో ఆత్మకు విరోధంగా ఎన్నో శారీరకమైనవి నీకు ఎదురవుతా ఉంటాయి అని చెప్తుండే ఇక్కడ ఎందుకంటే మనం ఉంటుంది ఆత్మీయ ప్రపంచం ఆత్మీయ పోరాటం ఉంది చూడండి ఈ లోకస్తులతో శరీర సంబంధాలు కదా ఆకాశ మండలంలో దురాత్మ సమూహంతో మనం పోరాడుతున్నాం మనుషుల్లో ఉన్న దురాత్మలతో కూడా మనం పోరాడుతూ ఉంటాం కాబట్టి ఇవన్నీ మనకు విరోధంగా ఉంటాయి అంట ఎందుకంటే నీ పనికి ఎన్నో ఆటంకాలు వస్తూ ఉంటాయి నీ సేవకు ఆటంకం వస్తూ ఉంటాయి వాటికి విరోధంగా ఆత్మకు విరోధంగా ఉంటాయంట ఎందుకంటే శరీరం ఆత్మ విరోధం కదా రెండు వ్యతిరేకంగా ఉంటాయి కాబట్టి ను ఆత్మీయంగా ఉన్నప్పుడు శరీరకమైన విధానాలు నీకు ఎదురవుతా ఉంటాయి కానీ నువ్వేం చేయాలా ఆ పోరాటం మీద వాటిని విసర్జించాలా వాటిని జయించాలా అనే విషయం చెప్తున్నా చూడండి కాబట్టి ప్రతి క్షణం మనం వాటన్నిటిని మనం జయించాలా ఈ లోకంలో ఉన్నంత కాలం మనం ప్రభుకు ప్రతినిధిగా ఉన్నాం ఆయన మన పిలుపు మన ఏర్పాటు నిత్యం చేసుకొని మరీ జాగ్రత్త మనం జీవించాలా ఈ లోకంలో చూడండి ప్రతి క్షణము అనేకుల్ని ప్రభుత్వంతో నడిపించాలా చూడండి కాబట్టి ఆత్మను విరోధంగా వచ్చే ఆ దురాశలు అన్నిటిని మనం వేయించాలా విసర్జించాలా వాటి అన్నిటిని విసర్జించాలా అనేకుల్ని ప్రభు అనేకుల్ని ఏసు తన జీవితంలో వాళ్ళ జీవితాల్లో ప్రభును మనం ప్రసవించాలా అనే విషయము ప్రభు మనకు జ్ఞాపం చేస్తుంది కాబట్టి ఇది ఆత్మీయ పోరాటం కాబట్టి నువ్వు ఆత్మీయంగా శరీరం ఎప్పుడు విరోధంగానే ఉంటుంది అది ఎప్పుడు కూడా నిన్ను నేను ఉంటుంది కాబట్టి ఈ లోకమంతా శరీరమైంది ఈ లోకంలో అంతా ఈ లోకంలో నేను ఈ లోకంలోనూ వాటిని ప్రేమించొద్దు అన్నాడు ప్రభు ఎందుకు ఈ లోకంలో అంతా శరీరాసే నేత్ర రాసే ఇది శరీరమని ఆత్మకు విరోధంగా ఉంటే ఎప్పుడు నీకు నీకు ఎప్పుడు అవి నీకు నీ వెంటాడుతూనే ఉంటాయి కాబట్టి వాటితో నువ్వు పోరాటం చేసి వాటి మీద విజయం పొందాలా విజయం పొందినప్పుడే మనం ఈ లోకంలో మనం ఆయన కొరకు జీవించగలం శరీరాన్ని జయించుకుంటేనే షేదించుకుంటేనే మనం ఆత్మ ఆత్మలో ఐక్యత కలిగి ఉండగలం అందుకు ఆత్మ కలిగించే ఐక్యత మీరు కాపాడుకుంటూ శ్రద్ధగా ఉండము కాబట్టి ఆయన ఆత్మ నడిపింపు లేకపోతే మనకి ఐక్యత ఆయనలో ఉండం మనం పడిపోతాం శరీరంలో పడిపోతాం అందుకు మనము సమాధానమైన బంధం చేత ఆత్మ కలిగించే ఐక్యతను కాపాడుకుంటే శ్రద్ధ కలిగి ఉండాలంట ఒకరినొకరు సహించాలంటే కాబట్టి అన్ని ఎదురైన కానీ అన్నందరూ ప్రేమించాలా వాళ్ళని ప్రభు చెంత నడిపించాలా కృప ప్రభు మనకు అందరికీ అనుగ్రించాలని పరిశుద్ధులకు దేవ మా ప్రియ పరులకు తండ్రి నీకేస్తూ తులి స్తోత్రమైన అబ్రహాసాకి యాక గొప్ప దేవ నా తండ్రి ఈ దినవంతా మీ సాయం చేత నడిపించి నైనా మీకు నూతనమైన కృపను కనుగ్రహించినారు దాన్ని బట్టి నీకు ఎంతో వర్ణాలు మధ్య కనసంలో నేను మీ వాక్యంగా మీరు మాతో మాట్లాడు మమ్మల్ని బలపరిచిన ప్రవ అవును ప్రవ్వా నైనా సమాధానము అను చేత ప్రవ్వ ఆత్మ కలిగించే ఐక్యత మీరు కాపాడుకోవాలా ప్రవ్వా ప్రత్యక్షం ఒకరినొకరు సహించాలా ప్రేమించాలా మా పిలుపు తగినట్లు సంపూర్ణ దీర్ఘశాంతం వినయమ కలిగి మేము జీవించాలా ప్రవ్వా నైనా మీకు గుణగణం కలిగి ఉండాలా ఈ లోకమే ప్రవ్వ శరీరమైనది ప్రవ్వ ఆత్మతో అది ఎప్పుడు పోరాటం చేస్తుండే ప్రవ్వాటి మీద విజయం పొందాలి అనేకుల్ని ప్రవ్వ ఆత్మ కలిగించే ఐక్యతలకు మేము నడిపించాల ప్రవ్వ అనేకులు మీ చెంత నడిపించాల ప్రవ్వ అలాంటి సేవలు నడిపించిన మాములు క్రియలు ఉంటే ప్రవ్వ అయినా వాటి వాటి నుంచి మా క్రీడలు కలిపించమని ప్రాదిష్టమైన గొప్పదేవాళ్ళు మా జీవితాలు సరిజైన ప్రభ ఆత్మ కలిగించే ఐక్యత కలిగి మేము ఉండాలి ప్రభావ కాపాడుకుని శ్రద్ధ నేను మీకు విధేయత కలిగి ఉండాలి భయముతో వణుకుతో పరిశుద్ధంగా మేము జీవించాల అలాంటి సేవలకు మమ్మల్ని అందరూ నడిపించమని ఏసు క్రీస్తు పరిశోధన మౌన ప్రాదిష్టాంతం ఆ మేన్ మన ప్రభుైన ఏసు క్రీస్తు కృపా సమాధానం నడిపింపు మనకు అందరికీ కేవి పెం కృపను ప్రదర్శిస్తారు ఈ ఆరుదనలో పాల్గొని వాకి ఉంటున్న సదాకాలం తోడింది కాక ఆ